సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఇరవై ఏడు నా తప్పులో గొనవే నన్నుగావే దేవా చేదలి నిన్ను జేరి శరణంటినీ అందరిలో అంతర్యామివైని ఉండగాను ఇందరి గుంటిని ఇన్నాళ్ళును సందడించి ఇన్నిడా చైతన్యమై ఉండగాను వందులే గనే కొన్ని వాహనాలెక్కి తిని లోక పరిపూర్ణుడవైలోన వెలినుండగాను చేకుని పూలు పండ్లు చిదిమితిని ైకునీ మాయలు నీ కల్పితమై ఉండగాను చౌకలే గనే వేరే సంకల్పించి తిని ఎక్కడ చూచిన నీవే ఏలికవై ఉండగాను ఇక్కడ తొత్తుల బంట్ల నేలి తినేను చక్కని శ్రీ వెంకటేశ సర్వాపరాధి నేను ముక్కితి నన్ను రక్షించు ముందెరగ నేను